ఇంకో నక్క గురించి చెప్పుకుంటాము మనం ఇప్పుడు ఎందుకంటే నక్కల మీద ఎక్కువ కథలు ఉంటాయి అవి కొంచెం పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటాయి కదా అందుకోసం వాటి గురించే మనం ఎక్కువ కథలు చెప్పుకోవచ్చు జోక్స్ వచ్చేట్టుగా ఉంటాయి అన్నమాట అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటుంది బ్యాడబ్యాడ్ పనులు చేస్తూ ఉంటుంది అందుకోసం ఒక చోట చాలా నక్కలు ఉన్నాయి నక్కలు ఎక్కడ ఉంటే ఫారెస్ట్ కదా కానీ అందులో ఒక నక్క అందరితోనూ ఫైటింగ్ చేస్తూ వాళ్ళలు చేస్తూ చాలా కొ అందరికీ కోపం తెప్పిస్తూ ఉంటుంది మనం కూడా చూస్తూ ఉంటాం కదా ప్లేగ్రౌండ్లో కూడా కొంతమంది పిల్లలు బాగా అల్లరి చేస్తూ అందరితో ఫైట్ చేస్తూ కటీఇంటూ అలా ఉంటారు కొందరేమో మంచిగా అందరితో ఆడుకుంటూ దోస్తు అనుకుంటూ ఉంటారు కదా నీకు కూడా ఎవరంటే ఇష్టము దోస్తు అనేవాళ్ళంటే ఇష్టమా కటీ అనేవాళ్ళంటే ఇష్టమా అల్లరి చేసేవాళ్ళంటే ఇష్టమా బుద్ధిగా ఉండేవాళ్ళంటే ఇష్టమా బుద్ధిగా ఉండేవాళ్ళంటే కదా అందుకోసం ఈ ఏం చేసే ఈ నక్కతో వేయ్ నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు నువ్వు మా దగ్గర ఉండద్దు ఇంకెక్కడికినా వెళ్ళిపోవన్నయట ఇంకెక్కడికన్నా పోయి ఆడుకో మాతో వద్దు అని దాని కోపం వచ్చిందిట్ అది పెద్దదైంది చిన్నపిల్ల కాదు ఎక్కడికన్నా వెళ్ళి బతకచ్చు అయ్ ఇంత పెద్దదయ్యా నేను నన్ను పో అంటే నేను భయపడతాను అనుకున్నారా సరే పోతా అని చెప్పి బయలుదేరింది బయలుదేరింది ఎక్కడికన్నా వెళ్ళాలి సరే చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తే నెమ్మదిగా ఒక ఊళ్ళోకి వచ్చిందిట ఊళ్ళోకి వచ్చి ఇక్కడ ఎవరన్నా మనకి కొంచెం తిరుగుతక్కు వాడు కనిపిస్తే వాడి దగ్గర ఉందాం అనుకుంటుంటే ఒక అబ్బాయి కనిపించేట వాడిని చూస్తే కొంచెం వాడిని పర్వాలేదు మనం మేనేజ్ చేయొచ్చు మన పొందుతున్నాక వాడి దగ్గరికి వెళ్ళి అబ్బాయి అబ్బాయి నువ్వేం చేస్తూ ఉంటావు అందిట వాడు చెప్పాట నాకు క్రాప్ ఉంది అందరు రైస్ పండించుకుంటాను ఓ అరి పిచ్చివాడా రైస్ పండించుకుంటే నీకు ఎక్కువ పైసలు రావు అంతకంటే ఫ్రూట్స్ వేసుకుంటే చాలా పైసలు వస్తాయి నన్ను అందుకోసం నీకు హెల్ప్ చేసి పెడతాను నేను ఫ్రూట్స్ వేద్దాం సరే ఇది హెల్ప్ చేసి పెడతాను కదా యానిమల్ కదా యానిమల్ అంటే మనుషుల ఎక్కువ కష్టపడగలదు రోజు కాపులా ఉండగలదు నైట్ టైమ్స్ పడుకోదు ఇవన్నీ ఉంటాయి కదా అని ఆ అబ్బాయి ఏం చేసేట గార్డెన్ వేసేట ఆ గార్డెన్ పెద్దదయ్యేదాకా నక్క వాడి దగ్గర ఏదో తింటూ ఉండేదిట గార్డెన్ కొంచెం పెద్దదైంది పెద్దదయ్యాక వీడు చూస్తున్నాడు అడిగేట నక్కనే ఒకసారి నక్క గార్డెన్ పెద్దదైతోంది కదా ఫ్రూట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పిందిట ఇంకా ఇది చాలా టైం పడుతుంది అని చెప్పిందిట వాడికి కానీ నిజానికి అప్పటికి ఫ్రూట్స్ వచ్చేసాయి చిట్లకి ఇదేం చేసింది రోజు కొని రోజు కొని చొప్పున అసలు వాడికి ఇవ్వకుండా ఫ్రూట్స్ అన్నీ అదే తినేస్తూ ఉండేది అయ్యాక మళ్ళీ ఒకసారి అడిగేట అడిగితే అంత ఇప్పుడు వర్షాకాలం కదా రెయిన్ సీజన్ కదా రెయిన్స్ వచ్చేప్పుడు ఎక్కడ చెట్లకి ఫ్రూట్స్ ఉంటాయా నీ పిచ్చి కానీ మరి ఇంకా సీజన్ మారాలి ఫ్రూట్సు అన్ని రకాల సీజన్లోనూ ఒక్కో రకం సీజన్లో ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది రెయిన్ సీజన్లో వస్తాయి సీతాఫలాలు వస్తాయి కస్టర్డ్ ఆపిల్ మ్యాంగోలు ఏమో సమ్మర్లో వస్తాయి అలా గ్రేప్స్ ఏమో వింటర్లో వస్తాయి ఏ సీజన్కి ఆ సీజన్లో ఫ్రూట్స్ ఉంటూనే ఉంటాయి ఆ ఆ విషయం తెలియదు ఇది చెప్పేసరికి ఓహో ఫ్రూట్స్ ఇంకా టైం పడుతుందా అనుకున్నాడు కొద్ది నాలుగు లావి ఇచ్చేసాడు ఈ లోపల దీనికి రోజు పొట్ట నిండా చక్కగా ఫ్రూట్స్ దొరుకుతున్నాయి హాగా ఎంజాయ్ చేస్తుంది కొంతకాలం పోయేప్పటికీ మరి ఎయినింగ్ సీజన్ అయిపోయిందిట అయిపోయి ఇంకో వింటర్ వచ్చిందిట మళ్ళీ అడిగేట అన్నీ చలేస్తుంది ఇప్పుడు వింటర్ అంటే బాగా చల్లగా ఉంటుంది చెట్లకు కూడా చలేస్తోంది అందు ముడుచుకుపోయి కూర్చుంది వాటికి ఫ్రూట్స్ ఎలా వస్తాయి అసలు నీకు ఏమైనా బొర్ర ఓహో ఫ్రూట్స్ రావా ఇప్పుడు అనుకున్నవాడు ఎందుకంటే వాడికి కూడా రైస్ అవి తోటి గురించి తెలుసు తప్ప ఫ్రూట్స్ వాడికే తెలియదు నక్కకి ఫారెస్ట్లో ఉంటుంది కనుక అన్ని ఫ్రూట్స్ చెట్లొస్తాయి ఏమిటి అవన్నీ మొదటి నుంచి తెలుసు దానికి సరే వింటర్లో వచ్చే ఫ్రూట్స్ అన్నీ లాగించిందిట అప్పుడు కొంతకాలానికి వింటర్ అయిపోయిందిట సమ్మర్ వచ్చిందిట వాడు మళ్ళీ అడిగేట వస్తాయి వస్తాయి కొన్నాళ్ళు ఆగు అని చెప్పిందిట చెప్పింది కానీ చూస్తే సమ్మర్లో చాలా ఫ్రూట్స్ ఉన్నాయట ఈ సపోటాలు మ్యాంగోస్ కొబ్బరికాయలు అన్నీ రకరకాల ఫ్రూట్స్ కనిపించాయిట నన్ను ఫారెస్ట్లో వాళ్ళంతా నువ్వు పో బ్యాడ్ అన్నారు ఇప్పుడు వాళ్ళందరినీ పట్టుకొచ్చి మనం చక్కగా పార్టీ చేసుకుందాం అని అక్కడికి వెళ్ళి రెండర్రా నా దగ్గర పెద్ద ఫామ్ ఉంది బోల్డ్ ఫ్రూట్స్ ఉన్నాయి అన్నీ నావేను మీకు పార్టీ ఇస్తాను అందిట సరే అన్నీ వచ్చాయిట చూపించిందిట చూడండి ఇన్ని చెట్లున్నాయి మీకు ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ హాయిగా తినండి సరే హాయిగా కడుపు నిండా ఆ ప్లేస్ ఎంతకు తిన్నాయిట కొద్దిన్ని పడేసాయిట అంతే కదా మరి నువ్వు కూడా తినేప్పుడు చూడు కొంచెం తింటావు కొంచెం పడేస్తావు ఇలా చేస్తూ ఉంటావు కదా మన నీకే నువ్వు గర్ల్ అయ్యిండు నీకే అలా ఉంటాను మన యానిమల్స్ ఎలా ఉంటాయి అందుకోసం అని చెప్పి అవి అలాగే అల్లరల్లరిగా కొంచెం తిని కొంచెం పాడేసి మొత్తం చెట్ల కొంతమంది తెస్తాయిట అంటే ఖాళీ చెట్లు అయ్యాక వాటికి ఇంకా ఎంజాయ్ చేద్దాం గట్టిగా పాటలు పడ్డం అక్క పా పాట పాడితే ఎలా ఉంటుంది ఓ అని వస్తుంది అందుకని దానికి పాటలు వచ్చాయేమన్నానా పాటలు ఒక్క కోకిల అని చెప్పి బోర్డు ఉంటుంది ఆ బోర్డు మాత్రమే చక్కగా పాడగలదు ఇంకా మిగతా వాటికి పాట పాడని ఏ బోర్డుకి కూడా పాటలు అంత బాగా రాదు ఏ యానిమల్కి రాదు అన్నిటి గొంతులు వెంటనే కష్టంగానే ఉంటాయి ఓకే ఆ అరుపులకి ఆ అబ్బాయికి మెలకు ఇదేమిటి ఎక్కడి నుంచి వస్తుంది అరుపు నా దగ్గర ఉంది ఒకటే ఫాక్స్ ఓల్డ్ ఫాక్స్ వచ్చిన సౌండ్ వస్తుంది అక్కడ ఎక్కడి నుంచి వచ్చాయి ఏం చేస్తున్నాయి ఎవరింట్లో ఉన్నాయి అని వెతుక్కుంటూ బయలుదేరేట అబ్బాయి చూస్తే వాడి ఫీల్డ్లోనే వాడి ఫామ్లోనే ఇవన్నీ కన్వెన్ అప్పుడు వాడి కోపం ఆయన అక్కలో గట్టిగా వచ్చేప్పటికీ అన్నీ పారిపోయేట మాయ్య పానక్క కూడా ఓహో వీడికి అర్థమైపోయింది ఇంకా వీడి దగ్గర ఉంటే నన్ను కొడతాడు నేను పారిపోయి ఇంకోండి ఎవరన్నా బుర తక్కువ వాడిని లేని అది కూడా వెళ్ళిపోయిందిట అప్పుడు వాడొచ్చి చూసేట చూస్తే చాలా చెట్లకి అన్ని ఫ్రూట్స్ పాడైపోయినాయి కొద్దింటికి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి పోన్లే వీటికన్నా ఉన్నాయి ఇక నక్కని మళ్ళీ దగ్గర రానివ్వకపోతే మన పైసలు మనం బిజినెస్ చేసుకోవచ్చు ఈ ఫ్రూట్స్ అమ్ముకోవచ్చు అప్పుడు పైసలు వస్తాయి ఫోన్లే పర్వాలేదులే అని చెప్పి వాడు అమ్మయ్య ఈ నక్క వెళ్ళిపోయిందిరా బాబు అని హాయిగా రీవై నట్ చదనా